సంకీర్తన సంఖ్య నాలుగు వందల పంతొమ్మిది ఎవ్వరి వాడో ఈ యువల నవ్వల ఈదేహి దేహీ కామించునూరకే కలవియు లేనివి ఏమి గట్టుకునే దేహి వాములాయనిరువది ఏమని తెలిసను ఈ కందువ నిజములు కల్లలు నడిపి ఎందుకు నిక్కెనోయి దేహీ ముందర నున్న విగతన పాట్లు ఇందే భ్రమశీని దేహి పంచేంద్రియముల పాలాయ జన్మము ఇంచుక ఎరుగడు ఈ దేహీ అంచల శ్రీవేంకటాధీశనికృప వంచగలిచెను వడిని దేహీ